వాడే బ్రహ్మం ఇప్పుడు వాడు బాధంత తనకన్నా వేరుగా బ్రహ్మం ఉందనుకో లేదనుకుంటున్నాడు అది పాయింట్ బ్రహ్మం లేదని నువ్వు ఎప్పుడు చెప్పాలి మా విషయం నీకు అర్థమైందా ఇది మేము చెప్పేది ఇక నీది తప్పు నీ మీద పూర్వపక్షం చేస్తున్నావు విను నువ్వు బ్రహ్మ లేదు అసబ్రహ్మేతి వేద బ్రహ్మ అసతి ఇది వేద చేత్ బ్రహ్మం లేదు అని నువ్వెప్పుడూ చెప్పాలి తెలుసా నీకన్నా వేరుగా ఉంటే సార్ బ్రహ్మ నీకన్నా వేరుగా ఉంటే వేరుగా ఉన్నదైతే ఆ వేరుగా ఉన్నది లేదు అని నువ్వు చెప్పచ్చు బ్రహ్మ నీవే బ్రహ్మమై ఉండేటప్పుడు బ్రహ్మము లేదని నువ్వు చెప్తున్నావు అంటే నువ్వు అంటున్నావు కాబట్టి బ్రహ్మముని నిరాకరించేవాడు తాను లేనివాడే वेद चेत असन सो वेमता अवति मन पुषार्थम పురుషేన అర్థత అయితే పురుషార్థ మనం పొందవలసింది ఉంది ఎప్పుడైతే బ్రహ్మము లేదు అని వాడు మాట్లాడుతూ ఉన్నాడో అపురుషార్థ సంబంధి భవతి భాష్యం వాడికి ఇంకా పురుషార్థమే లేదు పొందవలసిందే లేదు ఎందుకని బ్రహ్మం గనక ఉంటే వాడు బ్రహ్మవిత్ బ్రహ్మ భవతి బ్రహ్మవిత్ ఆపునోతి పరం అసలు బ్రహ్మమే లేదంటున్నాడు బ్రహ్మమే ఎప్పుడైతే లేదో వాడు పొంద తగ్గింది లేదని అర్థం బ్రహ్మమే లేదు గనక బ్రహ్మముని గురించి మాట్లాడేటువంటి వేదం లేదు క్లియర్ వేదమే లేదు గనక వేదంలో ప్రతిపాదించబడినటువంటి ధర్మం లేదు ధర్మమే లేదు గనక ధర్మాన్ని అనుసరించి ఆచరించవలసినటువంటి కర్మం లేదు ధర్మము కర్మము రెండూ లేవు గనక పాపపుణ్యాలు అసలేవు పాపపుణ్యాలు అసలేవు గనక ఎవరు ఎవరిని ఎప్పుడు ఏమైనా చేయొచ్చు ఎక్కడికి పోతా ఉంది చూడండి సమాజం ఇవేవి మిగలవు ఏది అసత్బ్రహ్మేతి వేద చేతి ఇవి ఏమి మిగలవు అప్పుడు ఇంకేముంటాయి చెప్పండి ఏముబ్బా ఇంకేమి ఉంటాయి జన్మభూమి దీపం పతకం ఈ రెండు దప్ప ఇంకే ఉండవు ఆరిపోవడానికి దీపం ఏదో ఉన్నామనుకోడానికి జన్మభూమి అటువంటి ఈ రెండు తప్ప జన్మభూమి దీపం పథకం తప్ప ఇంకేమీ ఉండవు కాబట్టి ఎవడైతే బ్రహ్మ అసతు ఇది వేద చేత్ బ్రహ్మము లేనిది అని తెలుసుకుంటూ ఉన్నాడో వాడు అసన్నేవ భవతి సహా అసత్వ భవ భవతి అదేంటి స్వామీజీ మరి బ్రహ్మ ఊరికే బ్రహ్మం కాపాడింది ఇంకోటి ఉన్నది తమాషా ఏదైనా మనం ఉన్నది అన్నామంటే శంకర ఇక్కడ చాలా ఆర్గ్యుమెంట్ ఉంది ఇక్కడ చిన్న ఆర్గ్యుమెంట్ కాదు ఎందుకంటే ఏదైనా ఉంది మన ఊరికే ఎవరో వచ్చి ఆయా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మని ఇష్టం వచ్చినట్టు చెప్పుకొని పోతుండే అదంతా నమ్మాలంటే ఎట్లా ఏదైనా ఉంది అని అనుకోవాలంటే దేహం తన్నా మనకేదైనా తెలిసి ఉండాలి ఇది ఇప్పుడు ఇది ఇది నేను చూస్తున్నాను అనుకోండి ఇదేంటండి కళ్ళ చోడు నాది ఓకే ఇది నేను స్పృశిస్తున్నాను కనుక కళ్ళు మూసుకున్నా కూడాను నిద్రపోయేటప్పుడు కదా రిమోట్ ఎక్కడ ఉందో తెలియాలంటే కూడా ఇట్ట ఇట్ ఇస్పర్శ ఇది కళ్ళజోడు ఆ కళ్ళజోడు ఇది కళ్ళజోడు ఉంది అని నేను తెలుసుకున్నాను అస్థి కళ్ళ జోడు ఉంది ఇది ఎవరు తెచ్చిచ్చారు దీని ధర ఎంత ఇది ఎవరు తయారు చేశారు ఇది ఏ కంపెనీ చూసారా ఇదంతా తెలుస్తూ ఉంది ఎందుకంటే విషయం అర్థమవుతూ ఉంది కనుక దేహస్థాయిలో ఒకవేళ అట్లా కాకపోయినా మనసుకన్నా అందాలి దేహస్థాయిలో కాకపోయినా ఒక వాసన వచ్చింది అనుకోండి ఓహో ఉప్మా కనపడడం లేదు ఉప్మా ఈజ్ ఎన్ సైడ్ ఎక్కడో కిచెన్ లో ఉంది మనం బయటకు వచ్చాము మాట్లాడుతూ ఇతరులు సరే మీరు వెళ్ళిరండి సార్ మూడు సార్లు బీచ్ నన్ను వెళ్ళిరమంటే పెట్టి అండ్ లోపల నా పనిడా నువ్వు వెళితే నా పని నేను చేసుకుంటా అర్థమవుతుంది అట్లా ఇంద్రియాల కన్నా అందాలి లేదు మనసులో ఊహ అందాలి లేదు ఏది లేకపోయినా ఆనందమయ్యే కోశంలో సుఖీనమయ్యా నిద్ర అని ఏం నాకేం తెలియలేదు అహం కిమపి నా జానామి నాకేమి తెలియలేదు కానీ హైగా నిద్రపోయాను అనేటువంటి ఒక అనుభవం అన్నా ఉండాలి ఏమి లేకుండానే బ్రహ్మ అస్థితి బ్రహ్మ ఉంది అంటే ఎట్లా నమ్మేది అది అక్కడ విషయం కాబట్టి వ్యవహార విషయేహి వ్యవహార విషయేహి ఆస్తిక్య బుద్ధి ఉంటది ఎవరికి ఇప్పుడు వ్యవహార విషయం ఏదైతే ఉందో అస్తిత్వ భావిత బుద్ధి అస్తిత్వ భావిత ఇది అస్థి ఉంది ఈ అస్తిత్వ భావిత బుద్ధి వ్యవహార విషయ కాబట్టి ఈ వ్యవహార విషయాల్లో ఇది ఉంది అది లేదు అది ఉంది ఇది లేదు వ్యవహార విషయ ప్లీజ్ అస్తిత్వ భావిత బుద్ధి మనం వ్యవహార విషయాల్లో కూడాను ఏదైనా ఉంది ఘటహ అస్తి పటహ అస్తి పుష్పం అస్తి కాబట్టి ఇది ఉంది అది ఉంది అది అని చెబుతూ ఉన్నాం తద్విపరీతే ఒకవేళ అట్లా తెలియకపోతే వ్యవహారాతీతే తద్విపరీతే అట్లా వ్యవహారంలో మనకు తెలిసి వస్తున్నాయి తెలుసుకుంటున్నాం అలా తెలియకుండా తద్విపరీతే వ్యవహారాతీతే ఏదైతే ఉందో నాస్తి నాస్తిత్వం ఇది ప్రతిపద్యతే అది లేనిది అని చెబుతాం ఎప్పుడైతే వ్యవహారంలో మనకు తెలుస్తూ ఉంటుందో అది ఉన్నది అని అంటాము తద్విపరీతే వ్యవహారాతీతే కాబట్టి ఎప్పుడైతే మనకు వ్యవహారంలో అందకుండా ఉందో బుద్ధికి అందకుండా ఉందో దాన్ని నాస్తిత్వం అపి ప్రతిపద్యతే దాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నాం లేనిది అని కదా కుందేల్ని యాక్సెప్ట్ చేస్తున్నాం కొమ్ముని యాక్సెప్ట్ చేస్తున్నాం శశ విషానాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం కుందేటి కొమ్ముని యాక్సెప్ట్ చేయం కుందేలు నేను చూచాను కాబట్టి కుందేలు ఉంది కొమ్మును కూడా నేను చూచాను ఏం కొమ్ము ఆవు కొమ్ము అర్థమవుతుంది ఆ జింక కొమ్ము కాబట్టి కొమ్ము నాకు తెలుసు కుందేలు నాకు తెలుసు కానీ కుందేలు కొమ్ము లేదు ఇది వ్యవహార విషయీ ఇక్కడ వ్యవహార విషయంలో అస్తిత్వ భావిత బుద్ధి ఇది ఉంది కుందేలు ఉంది అస్తిత్వ భావిత ఆ బుద్ధి ఉంది నాకు అట్లాగే కొమ్ము ఇది ఉంది శశి కానీ శశి విషాదం అన్నప్పుడు అది లేదు ీతే వ్యవహారాతీతే అస్తిత్వ అసలు ఎక్కడ నా తెలిసి రావడం లేదు కాబట్టి నాస్తిత్వం అది ఉపపద్యతే ప్రతిపద్యతే కాబట్టి నాస్తిత్వం అది లేనిది అని చెప్తున్నాను ఎలాగు యథా ఘటాదిహి యథా ఘటాదిహి వ్యవహార విషయత ఆపన్న వ్యవహార విషయత ఆపన్నహ ఇప్పుడు కొండ ఇటువంటివి ఉన్నాయి అనుకోండి ఘటాది విషయ విషయత ఘటాది విషయత ఆపన్నహ అవి గనక దగ్గరకు వచ్చాయి అంటే సన్ అది సత్ అసన్హోతి సన్నిహోభవతి సన్ ఎందుకని అవి దగ్గరకు వచ్చాయి అక్కడ ఉన్నాయి ఉన్నాయి గనక ఆపన్న సన్ ఆపన్న సన్ ఘటాది విషయత అవి ఉన్నాయి కాబట్టి ఓకే తద్విపరీత ఒకవేళ అవి లేవనుకోండి అసన్ ఇతి ఆ ప్రసిద్ధం అసన్ ఇతి ప్రసిద్ధం ఇప్పుడు ఇక్కడ కొండ కొండ తీసుకుని వచ్చి పెట్టాము ఇప్పుడు ఏమంటాము సన్ ఇది ఉంది సరేనా ఏమి ఇక్కడికి వచ్చి మీరు ఇది ఏంటి స్వామిజీ ఘటహ నా నాస్తి ఘట నాస్తి అక్కడ లేదు కాబట్టి అసన్ ఇతి ప్రసిద్ధం అది విషయం లౌకిక వ్యవహారాల్లో ఏవైతే మనకు తెలుస్తూ ఉన్నాయో వాటి అన్నింటినీ కూడాను అస్తిత్వ భావితా బుద్ధి ఉంది వాటి వీటిలో అంతే ఇంకేం లేదు అస్తిత్వ భావితా బుద్ధి అస్థి అస్తిత్వం అది ఉన్నది అనేటువంటి భావన మనకు ఉంది లౌకిక వ్యవహారాల్లో కానీ తది అట్లా కాకుండా వ్యవహారా తీ వ్యవహారాలకు అతీతంగా విలక్షణంగా ఏదైతే లేదో దానిని ఉన్నది అని మనం నమ్మలేము ఎప్పుడు కాబట్టి బ్రహ్మము అనేటువంటిది వీటిలో ఎక్కడికి రావడం లేదు వచ్చిన బాధ అది దాన్ని స్పృశించడానికి కళ్ళ దొడ్డలాగా నేను స్పృశించలేను కొండలాగా నేను చూడలేను లేదొక వాసనలాగా నేను వాసన బేల్చలేను ఇది ఒక శశ నాకు కనపడుతుంది నా కంటికి ఎందుకని అర్థం కావడం లేదు కాబట్టి అసత్ ఆర్గ్యుమెంట్ పూర్వపక్షం అసత్ అబ్జెక్షన్ అది ఎందుకంటున్నానండి ఇదేగా నేను అనడానికి కారణం బ్రహ్మ అసత్ ఇది వేద నువు నన్ను అసన్యవో భవతి అనుకో నువ్వు ఎవరి అనుకో సరేనాయా బ్రహ్మ అసత్ ఓకే బ్రహ్మ అసత్ ఇది వేద చేతి నీకు అర్థమైపోయింది చూడండి ఆర్గ్యుమెంట్ నెక్స్ట్ సరే కాబట్టి నాస్తి అంతే కదా అని ఎవరికి తెలిసింది అని ఎవరికి తెలిసింది అస్తి అర్థం అవుతుంది అస్తిత్వ భావితా బుద్ధి అంటున్నావు పర్వాలేదు సరే అది దాని విషయం వదిలిపెట్టు మరి నువ్వు ఉన్నావు కదా ఉన్నావలేదా నువ్వు కూడా లేవనుకో అప్పుడు నాస్తి నువ్వు నువ్వు ఏంగా ఉన్నావు అది నువ్వు ఇప్పుడు మనం చేసినటువంటి విచారం అంతా ఏది అన్నమై కోసం ప్రాణమై కోసం మనమై కోసం విజ్ఞానమై కోసం అది కాదు ఇది నేతి నేతి నేతి నేతి నేతి నేతి నేతి నా ఇతి నా ఇది నిషేధించిన తర్వాత నిషేధావధి నిషేధించడానికి వీలు ఏదైతే ఉంది నువ్వు అన్నింటిని నిరాకరించగలేవు గానీ నిరాకరించేటువంటి సమస్థాన్ని నిరాకరించేటువంటి నిన్ను నువ్వు నిరాకరించుకోలేవు సుమ తదస్తి ఓకే అవునండి ఇప్పుడు ఆస్తిలో సార్ సకారం పోయి మకారం రావాలి సార్ అంతే ఇంకేం లేదు అస్థి షుడ్ బికమ్ అస్మి బ్రహ్మ అస్థి అంటే నా అంటున్నావు నువ్వు త్వం అస్సి అహం అస్మి నేనున్నాను నువ్వు కాదంటావేంటి కాబట్టి ఎవరికైతే తెలిసిందో అది నీవే నీవు చైతన్యమా జడమా చైతన్యం ఆ చైతన్యం ఏమిటి సత్యం చైతన్యం ఒక ప్లేస్ లో ఉండేది కాదు అనంతం సత్యం అనంతమైనటువంటిది ఏదో అది స్వరూపం సరేనా ఇది తెలుసుకోవాలి ఇది తెలుసుకోకుండా ఎవడైతే బ్రహ్మం లేదు అంటున్నాడో వాడు లేనివాడవుతూ ఉన్నాడు కారణం ఏమిటి అంటే బ్రహ్మం వాడే బ్రహ్మం ఇక్కడ బ్రహ్మం ఎక్కడో ఉన్నది కాదు నాస్తి అని వాడు ఎప్పుడైతే మాట్లాడుతూ ఉన్నదో నాస్తిక మూఢహ ఉచ్యతే నాస్తికో మూఢ వీడు మూర్ఖుడు ప్రపంచంలో అంటే జ్ఞానం లేనిటువంటి వాడు కాబట్టి బ్రహ్మాన్ని నిరాకరించడానికి ఏం కావాలి జ్ఞానం లేకపోవడమే కావాలి అంతే దేనికి సంబంధించిన జ్ఞానం ఏది ఉందో దానికి సంబంధించిన జ్ఞానం సత్తు ఉంది సత్కు సంబంధించిన జ్ఞానం సద్విజ్ఞానం కాబట్టి అసన్నేవసవతి అసత్ బ్రహ్మేతి వేద చేట్ తో అస్థి బ్రహ్మేతి చేతో విదు శ్లోక సమాప్త్యర్థ కాబట్టి మంత్రం ఇక్కడికి సమాప్తం అయింది అందువల్ల ఇతి సో వీడికన్నా వేరుగా ఇంకో తమస్టర్ చూడండి తద్విపర్యేణ తద్విపర్యేన వీడు ఉన్నాడు చూసారా అసన్యవ సభావతి వీడికి వ్యతిరేక్తంగా ఇంకొకడు ఉండాడు తద్విపర్యేనా వాడిది తెలుసా అస్థి బ్రహ్మేతి చేతి ఇతి వేద చేత్ ఎవడైతే బ్రహ్మం ఉన్నది అని తెలుసుకుంటూ ఉన్నాడో ఏనం సంతమేనం తతో విధుహ వాడు సంతం సత్ సంతం ఉన్నవాడే దీనికి రెండు అర్థాలు చెప్తాను అసన్నేవ అనే దానికి అది నాకెంత పెద్ద నచ్చదు అసన్నేవ అంటే అసత్ అంటే మూడు తీసుకొని వాడిని ఒక దుర్మార్గుడు కింద సృష్టిస్తారు సంతంటే సంతపురుషుడు అని చెప్తారు ఈ అర్థం కూడా సరిపోతుంది భాషరీత్యా అవసరం లేదు సంతంటే సత్ సత్ వాడు అసత్ ఇతను సత్ సదేవతి వాడు అసదేవ భవతి సహ అసన్వతి ఇక్కడ సన్వ భవతి అసన్యవ భవతి సన్నేవ భవతి ఈ విధంగా విధు తెలుసుకున్నారు మన మహర్షులంతా కూడా ఇది ఇక్కడికి శ్లోకం మంత్రం అయింది కాబట్టి ఎవడైతే బ్రహ్మము ఇంకేం లేదు ఎవడైతే బ్రహ్మము లేదని తెలుసుకుంటూ ఉన్నాడో వాడు లేని వాడు అవుతూనే ఉన్నాడు అర్థం ఎవడైతే బ్రహ్మము ఉందని తెలుసుకుంటూ ఉన్నాడో వాడు బ్రహ్మమే అవుతున్నాడు మనకు ఆసింది అదే బ్రహ్మ విధ అయిపోయింది ఇప్పుడు కాబట్టి బ్రహ్మము నేను కావాలి బ్రహ్మవిదు ఆపునోతి పరం పరం ఆపునోతి ప్రాప్నోతి ఎప్పుడౌతావు నువ్వు తెలుసుకుంటూ అవుతావు తెలియకపోతే లేని వాడిపోతావు తెలిస్తే ఉన్నవాడి పోతావు తెలియకపోతే ఏమి లేని వాడి బ్రహ్మ దాని వాడికి పోతావు ఏమవుతావు బ్రహ్మమి అవుతావు అందువల్ల బ్రహ్మవిధు బ్రహ్మము తెలుసుకునేవాడు బ్రహ్మ బ్రహ్మవి భవతి ఆపునోతి పరం క్లియర్ కనెక్షన్ నెక్స్ట్ తేష ఏ శారీర ఆత్మా య పూర్వశ పూర్వస్య తస్యేహి ఇది పూర్వస్య ఏ కోశం నో విజ్ఞానమేకోశం విజ్ఞానం ఏకోశం తర్వాత కదా ఆనందమయం ఇప్పుడు ఆనందమయం మన దగ్గరలో ఉంది కదా దానికి ముందుది పూర్వస్య మర్చిపోయినాడు పూర్వస్ తస్ ఏష తస్య ఆ ఏష తస్మాత్ ఏ తస్మాత్ అది మారేటప్పటికీ మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారేంటి ఏమైంది తస్యా ఏషా పూర్వశ పూర్వశ త ఏదైతే ఉందో ఇది శారీర ఆత్మ దీనికి ఆ విజ్ఞానమయ కోశం ఏదైతే ఉందో దానికి ఆత్మ ఆనందమయ కోశం సరేనా ఇక్కడికి అయిపోగాని అధాతోను ప్రశ్న చూడండి అక్కడ నెక్స్ట్ అసన్నే సహేతి వేద చేస్తి బ్రహ్మేతిద సంతమేనం తో విదురితి తేష ఏ శారీర ఆత్మా యూ అధాతోను ప్రశ్న అధా అతహా అను ప్రశ్న ఇది ఎప్పుడైతే ఆనందమయ కోశం వరకు వచ్చిందో పంచకోశాలను గురించి చెప్పడం నిరాకరించడం అన్ని జరిగిపోయింది అన్యోంతరాత్మ అంటూ అన్యోంతరాత్మ అన్యోంతరాత్మ అన్యోంతరాత్మ ఇలా చేసుకుంటూ వచ్చేటప్పటికీ పంచకోశాల విషయం అయిపోయింది ఆనందమయ కోశం అయిపోయింది ఇప్పుడు అధ ఇదంతా విన్న తర్వాత నవ్వు అతహ ఈ కారణం చేత అనుప్రశ్నహుప్రశ్నహ ఈ అనుప్రశ్న అంటే ఏంటంటే గురువు చెప్పింది విన్న తరువాత ప్రశ్నిస్తాడే అది అనుప్రశ్న ఏమి వినకుండానే ప్రశ్నిస్తే ప్రశ్న అది అనుప్రశ్నకి ప్రశ్నకి డిఫరెన్స్ ఇక్కడ అను ప్రశ్న ప్లూరల్ ప్రశ్నలు పడుతున్నాయి ఇక్కడ అంటే స్టూడెంట్ అడుగుతూ గురువుని శిష్యుడు అడుగుతూ ఇప్పుడు అదే తధాను ప్రశ్నహ ఇక్కడ ప్రశ్న అడుగుతూ ఉన్నాడు అని అర్థం ప్రశ్నలు ప్లీజ్ ప్రశ్న కాదు ప్రశ్నలు ప్రశ్న అధా ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత కాబట్టి ఒక్కోసారి మనం వచ్చి మనకు దోచింది కూడా అడగచ్చు మనం ఏమంటే రావణాసుడు భార్య ఎవరండి అని ఇది ఎవడు రామాయణం చెప్పాడు ఇక్కడ నీకు నీకేదో కావాలని అడిగంతే సరేనా నేనేం చెప్పాల నేను కానీ ఇప్పుడు క్రికెట్ గురించి మాట్లాడుతున్నాను అనుకోండి అప్పుడు ఎంత డిక్లేర్ చేశారు సార్ అని అడిగితే అర్థం నేను ఉపనిషత్తు మాట్లాడుతూ ఉంటే నువ్వొచ్చేసి ఏమండి మనవాళ్ళు ఎక్కడ సెకండ్ అండ్ నికండ్ డిక్లేర్ చేశారని అడిగారు అనుకోండి అది ప్రశ్న అది ప్రశ్న ఇప్పుడు ఉపనిషత్తు అంటూ ఉంటే స్వామిజీ బ్రహ్మ లేనివాడు లేనివాడే అంటున్నారు ఇది ఏంటి స్వామిజీ అని అను ప్రశ్న అంటే నేను చెప్పింది విని అడగడం అవసరం లేకుండా అడగడం ఇప్పుడు దాని సంబంధం లేకుండా అడగడం సరేనా అసందర్భంగా అడగడం ఇంకోటి మూడో అది ఉంది దాన్ని అధిక ప్రసంగం అంటే అధిక ప్రసంగ అది వేరు అసందర్భంగా కాబట్టి ఇది సందర్భం ఉంది అంటే ఒకవేళ నువ్వు చెప్పకపోయినా కూడా నాకు డౌట్ ఉంది నీకు తెలిసిన వాడువే నేను అడుగుతున్నా ప్రశ్న అను ప్రశ్న నువ్వేదో చెబుతున్నావు దాని విషయంలో నాకు సందేహం ఉండి అడుగుతున్నా దిస్ ఈజ్ అనుప్రశ్న డిఫరెన్స్ చూడండి ప్రశ్నకి అనుప్రశ్నకి ఎప్పుడైతే ఆ పదం వాడాడో జాగ్రత్తలు ఉండాలని అర్థం అధా అతహా అను ప్రశ్న అధా ఇప్పుడు ఏది అంతా విన్న తర్వాత అతహ ఈ కారణం చేత ఈ కారణం చేత ఏదో ఉంది కారణం ఉంది అను శిష్యుల దగ్గర నుంచి ప్రశ్నలు పడిపోయినాయి ఏంటో తెలుసా నెక్స్ట్ కమా విద్వా క్చన గచ్చతి ఆహో విద్వా నమం లోకం ప్రేత్య కచ్చిత్ సమశ్నువు వలే డూ అను ప్రశ్న ప్రశ్న లు ఏమిటో తెలుసా ఉత విద్వాం లోకం ప్రేత ఉత అన్ ఉత వినము లోకం ప్రేత ఉత ఉత అవిద్వాన్ అముకం ప్రేత్య కచ్చతి ఫస్ట్